శ్రీరుగ్యో నమ హరి ఓ శృతిస్మృతిపురాణానామాలయం కరుణాయం మామిభగరం లోకశంకరం సదసీ సత్వీకృత్తి ధర్మి వ్యోంనస్టు ధర్మ పృథిల్యోమకిమాత్మకం ఈ శ్లోకం సరిచేసినట్టున్నా తర్వాతి శ్లోకం ధ్యానాన్ని మానా ఈ శ్లోకం పూర్తయిందా మొత్తం అంటానా అయిపోయింది లేదా ఈ శ్లోకం చెప్పలేదా ఓకే అయితే చెప్తాం మళ్ళీ చెప్దాం సద్వస్విక వృత్తివామిోమ్ నస్ ధర్మ సత పృథకారే బ్రూహిమకిమాత్మకం అదే అయిపోయి నేను తర్వాత చెప్పాలి అంటే ధ్యానా అకనిష్యాతితోపీ భేదే వియత్సాచిద్యత్ సత్యం సద్వస్టు ఛిద్రవన్న రూగే భేదే వియత్సాచిద్యత్సం సద్వస్టు ఛిద్రవన్నగచ్చత ధ్యానా ేదే సతో కదాచిత్యత్ సత్యం సద్వస్తు ఇప్పుడు ఇక్కడ మీరు ఆత్మానాత్మ సత్యా సత్యవస్తు వివేకం చేయాలి సత్య మిథ్యా వివేకము ఇది సత్యము ఇది మిథ్యా అనే వివేకాన్ని వివేకము అంటే తేడాగా తెలియట అది చేయాల్సి ఉంటుంది సత్యమిథ్యా వివేకము దీన్ని ఇంకో కూడా ఏం బ్రహ్మ సర్గ వివేకము అని కూడా చెప్తారు దానిపైరే ఇప్పుడు మీరు ఆభరణ షాపుకు వెళ్ళారనుకోండి మీకు ఆభరణాలు కనపడుతున్నాయా బంగారం కనపడుతుందా అని నేను అడుగుతా అడిగితే మీకు ఆభరణాలు కనపడుతున్నాయంటే మీరు సంసారి మీకు సత్యం తెలియలేదు అని అర్థం కాదు మాకు ఆభరణాలు ఏం కనపట్టలేదండి కనపట్టలేదంటే మీరు మూర్ఖుడైన కాదు వాడి ఫోకస్ సరి మీద లేదని అంతే తప్ప వాడికి ఏమీ దద్దమ్మ అని చెప్పిన వాడికి తెలియలేదు ఇట్స్ నాట్ లైక్ ఫోకస్ సరి మీద లేదు వాడికి ఎంతసేపు బంగారమే కనబడుతుంది అంటే వాడు సత్యాన్ని తెలిసినవాడు అని అర్థం ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమాలో తెర మీద ఉన్నవన్నీ సత్యం అని ఒప్పుకుంటే మన విజ్ఞానము అనకూడదు తెర మీద ఉన్నవన్నీ ఇంకా ఎలా కనబడతాయి అదేవి సత్యం కాదు దాంట్లో కొంత వినోదాన్ని కూడా మీరు పొందవచ్చు దాంట్లో అభ్యంతరమైన కానీ అదే సత్యం అని అనుకోకూడదు మరి సత్యం ఏమిటి అంటే ప్రకాశించేటువంటి తెర ఏ సత్యము అది బాగా తెలుసుండాలి మీకు ఇది మాత్రం సమాచారం తెలుసుండాలి అలాగే ఇప్పుడు మనం చర్చ దేని చేస్తున్నామంటే సత్ సద్రూపమైన ఆత్మ సద్రూపము సద్రూపమైన పరబ్రహ్మ ఆకాశము ఈ గురించి చర్చ చేస్తున్నాం చదండి ఇప్పుడు బంగారం నుంచి ఆభరణం పుట్టినట్టుగా ఆ సద్వమైన పరమాత్మ నుండి ఆకాశము ఆవిర్భవించినది అని అంటున్నాము సరే మంచిది అయితే ఇప్పుడు ఈ సత్తికి ఆకాశానికి మధ్య ఉండే రిలేషన్ ఏమిటి అది మనం చూసాం ఇదంతా చర్చ చేశాం మనం అయినా ఇంకోసారి నేను గుర్తు చేస్తున్నాను సత్తికి ఆకాశానికి ఉండేటువంటి సంబంధం వచ్చి కనుక మట్టికి కొండకి ఉన్న సంబంధం ఏమిటి లేదా బంగారానికి నెక్లెస్కి ఉన్న సంబంధం ఏంటిది ఏమిటి ఆ సంబంధమో నెక్లెస్ మిథ్య బంగారము సత్యము అదే సంబంధం నీడకి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి మనిషి సత్యము నీడ మిథ్య అదే సంబంధం సో అలాగే సద్రూపమైన పరమాత్మకి ఆకాశానికి ఏమిటి సంబంధము ఇప్పుడు అక్కడ ఉన్నది సద్రూపమైన పరమాత్మయే కానీ ఒకనొక ఉపాధిని బట్టి దాన్ని ఆకాశము అని అంటున్నారు నేను చాలా జాగ్రత్తగా చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇప్పుడు నెక్లెస్ బంగారు నెక్లెస్ అని అన్నారు అనుకోండి బంగారు నెక్లెస్ అన్నప్పుడు అక్కడ ఉన్నది ఏమిటి మీరు భ్రమ పడుతున్నది ఏమిటి ఉన్నది బంగారము భ్రమపడేది అలాగే ఆకాశము ఉన్నది అన్నప్పుడు ఉన్నది ఏమిటి ఉన్నది ఉండడమే ఉన్నది ఆకాశము అనేది మనం చేసిన అధ్యాత్మ అర్థమైందంటే ఇప్పుడు ఆ సత్రూపమైన పరమాత్మ అత్యంత సూక్ష్మమైన ఉపాధితోటి ఆకాశము వనే అత్యంత స్థూలమైన ఉపాధితోటి పృథ్వీవలే భాషిస్తున్నాడు అర్థమైనది ఈ మాట చాలాసార్లు చెప్పుకున్నాను కాబట్టి అదంతా ఉపాధి యొక్క లక్షణం ఆకాశం అంటే అది ఉనికియే సత్తేది కానీ చాలా సూక్ష్మంగా ఉన్నది పృథివీ అంటే కూడా సత్తేది ఇప్పుడు కాళ్ళ మీకు ఆ సత్తు అనుభవానికి రావట్లేదు వస్తాం కాళ్ళ సత్తు అనుభవానికి వస్తుంది అనుభవానికి వచ్చే సత్తుకి మీరు పృథివీ అని పేరు అలాగే ఇటు సంచారం చేసుకుంటే మీకు ఆకాశం అనుభవానికి రావట్లేదు వస్తాం కానీ అనుభవానికి వచ్చే ఆకాశానికి ఆ అనుభవానికి వచ్చే సత్ ఇటువంటి మీరు నడు నేను సంచారం చేస్తూ ఉంటే ఆ సత్ అనుభవానికి వస్తుంది ఉన్నది అనుభవానికి వస్తుంది కానీ అనుభవానికి వచ్చేటువంటి ప్రక్రియ ఎలా ఉందంటే ఆకాశ అనుభవానికి వస్తుంది అనుభవానికి వచ్చేటువంటి సతికే మీరు ఆకాశము అని పేర్కొంటారు కాబట్టి అక్కడ ఉన్నది సతే దానికి మనం పెట్టుకున్న పేరు ఆ ఉపాధిని అని పెట్టుకుంటాం దీనికి ఇతర దృష్టాంతాలు చెప్పాలంటే ఉన్నది బంగారము ఆభరణమా అన్నట్లు అనుభవాలతో అని స్వీకరించబడుతోంది ఉన్నతి మట్టి ఉండగా అన్నట్లు గ్రహించబడుతోంది అజ్ఞానించాక అవివేకంచేక వివేకం తెచ్చుకుంటే ఏమవుతుంది నెక్లస్ ఏమైపోతుంది మిచ్చయిపోయి బంగారమే గ్రహింపబడుతుంది బంగారమే మిగిలి ఉంటుంది నెక్లస్ని మిక్ష చేసేస్తాం మిగిలి ఉంటుంది బంగారం ఎప్పుడు కూడా మిక్ష్యని మిత్యని మిథగా గుర్తించి తిరస్కరించే వరకు మీకు సత్య జ్ఞానము కలుగుతుంది తర్వాత మిథ్యను మిథ్య అని గ్రహించటానికి వాడికి చాలా ధైర్యశాలు అయి ఉండాలి ధైర్య శబ్దానికి రెండు అర్థాలు ఒకటి వివేకమునర్థం రెండు ధైర్యము ఉంటే ధైర్యమే ఖరేచ్ అనే అర్థము కూడా ఇప్పుడు ఈ జగత్తు మిథ్యా అనాలంటే చాలా గుండె బేటము గలవాడు అయి తీసిన గొంతు లేకపోతే జగత్తు మిథ్య అనడం అనే మాట పెద్ద పెద్ద ఆచార్యులందరూ కూడా జగత్తు సత్యం అని భ్రమపడి పిల్లి బొగ్గలు వేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో వచ్చి జగత్తు మిథ్య అనడానికి ఇండె ధైర్యం ఉండద్దు తర్వాత ఈశ్వరుడు నుంచి నాకు ఏ కామనలు లేవు అని అనడానికి వాడు ఎంత ఎంత ధైర్యశాలి ఉండాలి నాకే భయాలు లేవు అనడానికి ఎంత ధైర్యశాడై ఉండాలి ఈశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నా తప్ప నాకు ఏ కోరికలు లేవు అనడానికి వారు ఎంత గుండె బిట్టము గలవాడవి ఉండాలి పైగా నేను ఆరాధించే ఈశ్వరుడు నా గు నా హృదయంలో ఉన్నాడు అనాలంటే వాడు గుండెలు తీసిన దొంత అయి ఉండాలి సామాన్యుడు అనలేడు సామాన్యుడు బితికి బితుకుమనుకో ఉంటాడు ఇలాగా దేవుడు ఏ దేవత ఏ కొంప ముంచుతుందో అనిపేట హారతిలా ఆరటిస్తూ ఉంటాడు ఇక్కడ ఫోటో ఇక్కడ ఫోటో ఇక్కడ ఫోటో అరడమైన ఫోటోలు పెడతాడు ముందు పెట్టి అరడమైన ఫోటోలు ఎవరు పెట్టమన్నాడు వీడిని వీడే పెడతాడు ఎవడైనా చెప్పారా వీడే తీసుకొచ్చి పెడతాడు పెట్టి హారతిస్తాడు ఏమో ఆ ఫోటోకి హారతే వెళ్ళలేదేమో సో ద్వైతంలో భయం ఉంటుంది ద్వి ద్వితీయ భయం కాబట్టి ఆకాశము నామరూపాలి ఒక సూక్ష్మమైన ఆ పరమాత్మకే ఆకాశము అని పేరు వచ్చింది కాబట్టి ఆకాశము మిథ్య సత్ సత్యం మాట్లాడి చాలా విస్తారంగా చెప్పారు మీకు గుర్తున్నది కదా సో కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే యుక్తి యుక్తిని బాగా వాడుకోవాలి రేషనల్ థింకింగ్ ఉండాలి రేషనల్ థింకింగ్ ఉండాలి రేషనల్ థింకింగ్ లేకుండా ఇక అటగోలుగా పోకూడదు రేషనల్ థింకింగ్ ఉండాలి మూర్ఖంగా ఉండకూడదు సో మోక్షంగా ఉండడం అంటే ఇప్పుడు చంద్రుడిని పాము కొరికేసింది అలా ఉండకూడదు చంద్రుడిని పాము కొరికేదేంటి ర్యాషనల్ థింకింగ్ ఉందా అంటే చంద్రుడి మీదకి సూర్యకాంతి పురుతాంటే భూమి అడ్డొచ్చింది ఏ మేరకు భూమి ఆ మేరకు చంద్రుడు నల్లగా తనపడతాడు ఏదో కొరికేసినట్టుగా తనపడతాడు అంతే తప్ప భూమి అడ్డు కావడమే తప్ప అక్కడ పాము లేదు అని పాము కొరతరు కాఫీ వేసి అవసరికి పోతుంది అలా పెంపి పీచి తింద రేదో అది చెప్పే కథకు కూడా కొంచెం సందర్భం ఉండాలి అది దాని బట్టి ఏం తెలిసిందంటే ఆ కథ కల్పిటాక దాంట్లో ఏమైనా సింబాలిజం ఉంటే సంతోషం లేకపోతే అది వేస్తే అంటే సింబాలిజం తీసుకోవాలి యుక్తిని మనం బాగా ప్రయోగించాలి ఇప్పుడు బంగారము ఎక్లెస్లో మీకు ఏమైనా అసలు అది వర్కౌట్ అయిందా ఇంకా అలాగే ఇబ్బంది పెడుతూ ఉన్నది అయిందా ఏమంటే ఎదుర్కొండ ఉన్నది బంగారం అవుతుందా లేకపోతే నెక్ లేస్ అవుతుందా నెక్ బంగారం అవుతుంది నెక్ అంటే మెడ లేస్ అంటే చుట్టూ ఉండేది మెడకి మెడ చుట్టూ ఉండేది నేను అలా అరుకుంటున్నా లేస్ అనే పదానికి ఉంటున్నాను అలా అడుకుంటున్నాను ఎదుర్కొండగా ఒక లోహపు లోహాన్ని చూపించి మెడ ఇది మెడ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుందా దాంట్లో ఉంటుందా ఎక్కడ ఉంటుంది కనుక దాంట్లో ఏమో కదా అయితే మరి దాని మీద వీడు ఈ మెడ ఎందుకు ఏం పోస్ట్ చేస్తున్నాడు అంటే అర్థం సబ్జెక్టివ్ థింకింగ్ అని తెలిసిపోతుంది కదా వీడు దాన్ని చేసి చూడరా అంటే తన మెడని మనస్సులో భావన చేసి ఆ దెజమ్ ఆఫ్ ఫిజోన్ ఆర్ హరోన్ ఫిజోన్ కాబట్టి కొన్ని హరోన్ ఫిజోన్ ఆర్ హరోన్ నెక్ ఆ నెక్ అనేటువంటి ప్రాజెక్షన్తో దాన్ని చూస్తుంది కదా అలా ప్రాజెక్షన్తో చూడకూడదు సబ్జెక్టివ్గా చూడకూడదు ఉన్నది ఉన్నట్టుగా చూడాలి ఇప్పుడు విశాలమైన మైదానాన్ని చూశారనుకోండి ఇది పృథ్వీ అని చూడాలి అలా కాకుండా ఇక్కడ మనమేమో దీన్ని ప్లాట్ల కింద విడదీసి మనం డబ్బు అమ్మినట్లయితే మనకి చాలా డబ్బులు సంపాదించవచ్చును అని చూశారనుకోండి ఆ విధంగా అది సత్యం అవుతుంది అది చాలా సబ్జెక్టివ్ ఓకే నిజంగా మీరు ప్లాంట్లు చేసి డబ్బులు సంపాదించినా కూడా అది సబ్జెక్టివే ఆ మైదానాన్ని ఎలా చూడాలి ఇది పృథ్వీ అని చూడాలి అలాగే ఒక లోహము గలదు అది పచ్చగా ఉంటుంది మిలమెల మెలిసిపోతూ ఉంటుంది కగ్గిపోకుండా ఉంటుంది రాగి మీదే రాగి కంటే భిన్నంగా ఉంటుంది ఆ లోహము గలదు ఆ లోహాన్ని చూసి మీరు ఏమనాలి ఇది బంగారము అనాలి తప్ప ఇది నెక్లెస్ మెళ్ళో పెట్టుకునేది అనుకోకూడదు మెడలో పెట్టుకోవడం ఏంటండి నాట్ ది పాయింట్ మెళ్ళో పెట్టుకోవడం కాదు మెళ్ళో దట్ ఈస్ నాట్ ది పాయింట్ వాట్ ఈజ్ ఏలోనా వాట్ ఈజ్ ఏ అదేమిటో చెప్పారా అంటే మెడ నువ్వు ముప్పు అంటా వెళ్తాయా మెడ ముక్కు పక్కన పెట్టు అదేమిటో చెప్పు బోలోనా కరెక్ట్ అనండి మెడ ముప్పు చెవి క్యా బాధ నిజా మెడ అక్కడ ఉన్నదాన్ని గురించి చెప్పరా అంటే మెడ ముప్పు చెవి నడుము ఇవన్నీ ఎందుకు అదేమిటో చెప్పు కరెక్ట్ అన్నా ఇప్పుడు అర్థమైందండి అది బొందము ఇప్పుడు చేత్ చేత్తోటి ఇలా స్పృశించాను అది ఏమిటది అంది కదా ఇలా ముక్కుతోటి పిలిచాడు మల్లెల సుగంధం అంటే వచ్చింది ఏమిటంటాము ఉంది అంటాం కదా ఏదో గరగరా సౌండ్ వచ్చింది ఉంది ఏముందో తర్వాత ఏముంటే నామరూపాలు మీ మనస్థతో పెట్టినూ ఉంటున్నాయి అక్కడ ఉంది అని తెలిసింది అవునండి వెనకాల నుంచి ఎవరో నీళ్లు పోశారు సడెన్గా వచ్చే ముందు నీళ్లు పోశారు నెక్కి మీద వస్తే మీకు ముందు ఏమనిపిస్తుంది ఏదో సంథింగ్ ఈజీ అనిపిస్తుంది ఆ తర్వాత ఆ సర్వదనాన్ని బట్టి నీళ్లు అనుకుంటారు అలాగే మీరు చీకట్లో చీకట్లో ఇలా వెళ్ళిపోయారనుకోండి వెళ్ళిపోతే ఏమీ అడ్డు రాలేదు ముందుకు దూసుకుపోయిన అంటే అర్థం ఏంటి హిందీ ఏముంటుంది ఆకాశం కాబట్టి హిందీ అన్నది సత్యం ఆకాశము అన్నది సబ్జెక్టు సూపర్ ఇంపోజిషన్ అధ్యా కాబట్టి సత్ ఆకాశము ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ ఎలాంటిది బంగారము నెక్లెస్ రిలేషన్ మట్టి కొండ రిలేషన్ మనిషి నీడ అలాంటి రిలేషన్ రిలేషన్ అంటే సంబంధం ఇప్పుడు ఆ విధంగా మీరు యుక్తితో తెలుసుకున్నారు తెలుసుకున్నారా తర్వాత ధ్యానంతో తెలుసుకోవాలి ధ్యానం చేద్దాము మీరు ధ్యానం చేసినప్పుడు ఆకాశాన్ని ధ్యానం చేశారనుకోండి ఏమిటి నేను చేస్తున్నాను ఇప్పుడు నేను ఆకాశాన్ని ధ్యానం చేసుకున్నా ఆకాశాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఈ ధ్యానం చేసే చైతన్యం కంటే నేనై ఉన్న చైతన్యం కంటే ఆకాశం భిన్నంగా ఉంటుందా ఆ చైతన్యంతో మిల్జుల్ ఉంటుందా చెప్పండి మీరు చైతన్యంతో కలిసిపోయి ఉంటుంది ఇప్పుడు ఆకాశము ధ్యానం చేస్తూ ఉన్నా ధ్యానం చేయబడే ఆకాశము ధ్యానం చేసే నేను రెండు ఒకే చైతన్యం అవును కదండీ ఒకే చైతన్యం ఇంకా మాట మనసుకి ఆకాశము మొదలుపెట్టినా మీ చైతన్యం కంటే బయట ఉంటుందా ఆకాశం మీ చైతన్యంలో అంతర్భాగమై ఉంటుంది అదం లేదు అప్పుడు ఆ చిత్ చితియే సత్ సత్తు కంటే చిట్టు వేరే ఉండదు కాబట్టి ఆకాశము అంటే ఆకాశము తెలుసుకోండి అని అర్థం అనగా ఆకాశము ఉంది అని అర్థం కాబట్టి మీరు ధ్యానం చేసి కూడా ఆకాశ ధ్యానం చేసి ఈ ఆకాశము నేను ఏ సత్తై ఉన్నానో ఆ సత్తు కంటే భిన్నముగా లేదు అని కూడా మీరు ధ్యా ధ్యానం చేసి తెలుసుకోవాలి ఇక యుక్తితో దాన్ని సరిపెట్టేయకూడదు యుక్తి ధ్యానము ఈ రెండూ కూడా ఉండాలి రెండు మీరు ఇక్కడ పృథివీతోటి పృథివీ సత్ కొంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే పృథివీ స్థూలంగా ఉంటుంది కనుక కానీ విజయస్వామి ఆకాశంతో మొదలుపెట్టాడు సో సత్ వియత్ ఆకాశమే ఆకాశము నామరూపము అధ్యానం నేడబట్టేది సదు మాత్రమే సత్యము ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి రిపీట్ చేస్తా చూడండి అంతా ఉన్నది ఆకాశము అనే అంతా ఉన్నది వాయువు అనేది నామరూపాలు అంతా ఉన్నది వేడి అనేది నామరూపాలు అగ్ని తేజస్సు అంతా ఉన్నది అనేది ద్రవము అనేది నామరూపాలు అంతా ఉన్నది ఘన పదార్థము పృథివీ అనేది నామరూపాలు అంతా ఉన్నది అంతా ఉన్నదియే ఈ ఐదు రూపాలుగా భాషిస్తుంది ఈయన స్వామి వివేకానంద బల అందంగా చెప్పాను ఆయన ఏమన్నారంటే ఈయన ఏమన్నారంటే ఆయన టేపర్డ్ ఎగ్జిస్టెన్స్ అన్నారు టేపర్డ్ ఎగ్జిస్టెన్స్ చేపతి అది చాలా మంచి మాట ఇప్పుడు మీకు నేనేం చేస్తానంటే గీతలు గీతలు ఇక్కడో గీత ఇక్కడో గీత అక్కడో గీత గీశాననుకోండి మధ్యలో మీకు గీతలు లేవనుకోండి అప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఖాళీ కనపడుతుంది గీతలు కనకూడదు ఖాళీగా కనపడుతుంది ఆ గీతల్ని బాగా దగ్గరికి తీసుకొచ్చాననుకోండి తీసుకొస్తే అక్కడ ఏదో ఒక దిమ్మ ఒక సాలిడ్ బ్లాక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఖాళీ కనపడాలి అదే ఆ సాలిడ్ బ్లాక్నే బాగా సపరేట్ చేసేసి ఆ మధ్యలో ఉండే గీతలన్నింటినీ బాగా లూజ్గా పెట్టేసాయని అనుకోండి అప్పుడు మీకు ఆ గీతలు కనపడరు ఆ గ్యాప్స్ అయినా కాబట్టి ఏమిటి ఆ ఎగ్జిస్టెన్స్ ఆ సత్ చాలా సూక్ష్మంగా ఉంటే ఆకాశము చాలా స్థూలంగా ఉంటే పృథ్వీ ఇన్ బిట్వీన్ మిగతా మూడు మీరు ఐదింద్రియాలతో ఐదు భూతాలను తెలుసుకుంటూ ఉంటారు మీరు ఎలా తెలుసుకుంటారంటే ఉంది అన్నట్టుగానే తెలుసుకుంటారు మీరు ఇలా చేత్తో ముట్టుకునే ఉంది అన్నట్టు తెలుసుకుంటారు కానీ దానికి ఇప్పుడు తిరిగి అని పేరు పెట్టడానికి అలవాటు పెడతారు అలాగే గాలి ముఖాన్ని కొట్టినప్పుడు ఉంది అని తెలుస్తుంది ఇప్పుడు కానీ ఇది గాలి అని అనడానికి మీరు అలవాటు పడతారు ఏదైనా వేడి తగిలినప్పుడు ఉంది అని తెలుస్తుంది కానీ ఇది వేడి అని అనడానికి అలవాటు పడతారు సో శబ్దం వినపడినప్పుడు ఉంది అని తెలుస్తుంది కానీ ఇది ఆకాశము అనడానికి అలవాటు పడతారు కాబట్టి మీరు పృథిజ్ఞప్తే వాయుదో ఆకాశములనే నామధ్యేయాలకి నామరూపాలకి అలవాటు పడతారు అలవాటు పడడం చేత మీకు ఏమనిపిస్తుందంటే ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయనిపిస్తుంది వాస్తవంలో ఒకే సద్ ఇన్ని రూపములుగా గలదు అని మీరు యుక్తితో తెలుసుకోవాలి ధ్యానము కూడా చేసి తెలుసుకోవాలి సరిపడిందండి అందాము ధ్యానము మానము మనము అంటే ప్రమాణము అంటే శాస్త్ర శ్రవణము కూడా చేసి తెలుసుకోవాలి మానము ప్రమాణం అంటే శాస్త్రం శాస్త్రమే దాన్ని శ్రవణం ద్వారా మీరు పొందేటువంటి జ్ఞానానికి శాస్త్రము అయిపోయారు అది కూడా మీకు ఉపయోగపడుతుంది మీ స్వంత యుక్తులు దృష్టాంతాల్ని వాటిని పెట్టుకుని మీ సొంత యుక్తులను కూడా మీరు పెట్టుకోవాలి నేను అనేక యుక్తులను చెప్పాను అనేక యుక్తులను నేను మీరు మీరు అనుకుంటున్నట్టు ఉన్నది మీరు అనుకున్న దానిని కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి ఉదాహరణకి వీరి శత్రువు ఉన్నారను చెప్పండి శత్రువు అనేవాడు బయట బయట ఓ మనిషి ఉంటాడు మీరు శత్రువు అని వాడిని ఎత్తి మీద అధ్యారోపం చేస్తారు అది అది అర్థమైంది అది ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ చూడండి కొడుకు అని మీరు అంటారు కొడుకు అనే వాడు ఎవడో ఉంటాడు వాడికి మీరు అనేక సర్కంస్టాన్షియల్ కాంటెక్ట్లను బట్టి కొడుకు అని ఒక అధ్యారోపం పెట్టుకుంటారు ఎప్పుడైనా నా కొడుకు కానీ కూడా అన్నా కూడా యూఆర్ పేపర్ ఆఫ్ దట్ ఆల్సో దాన్ని బట్టి మీరు అధ్యారోపణం చేశారని మీకే తెలిసిపోతూ ఉంటుంది సో తర్వాత ఇంకో మీరు కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే వేటిని వేటిని మీరు సత్యాలు అనుకున్నారో అవేవి సత్యాలు కాదని మీకు తెలిసిపోతూ ఉంటుంది మీకే తెలుసుకుంటూ ఉంటుంది సో మీరు ఉంటే మూర్ఖంగా అంటే ఒక రకమైన ఏదో చేస్తూ ఉంటాడు కానీ వారికి తెలుస్తూ ఉంటుంది ఈ చేస్తున్నది సరిగ్గా ఉండట్లేదు అని తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ కానీ విడిచిపెట్టడానికి భయం ఇన్సెక్యూరిటీ వల్ల చేస్తూ ఉంటాడు అలా ఉంటుంది ఉండండి సో ఇన్ని విధాలుగా మీకు నేడకి సత్యవస్తువుకి ఉండేటువంటి ఆ వివేకాన్ని తెలుసుకుంటూ ఉండాలి అనే ధమాశ్లో ధ్యానము వలన శాస్త్ర ప్రమాణము వలన యుక్తిత అలన కూడా ఆకాశము సద్రూప పరమాత్మలకు భేదే భేదము అనగా ఆకాశము నామరూపములు మిత్ర సత్తు సత్యము అనే తేడా బుద్ధి ఎందు బాగా నాటుకొనగా బాగా నాటుకోవాలి ఎలా నాటుకోవాలో కృష్ణండి ఆభరణం అనే మాట నెక్లెస్ అనే మాట కాంటే మొట్టిగా ఏమంటాను అక్కడ నెక్లెస్ లేదేం అక్కడ ఉన్నది బంగారమే అలా నాటుకోవాలి ఎవరైనా నెక్లెస్ పార్టీకి వెళ్ళేప్పుడు బంగారం పెట్టుకుంటారా నెక్లెస్ పెట్టుకుంటారా బంగారమే పెట్టుకుంటారు నెక్లెస్ పెట్టుకున్నామని అనుకుంటూ ఉంటారు అంటే పెట్టకూడదు బంగారా నెక్లెస్ కూడా కొంచెం దానికి కూడా వాళ్ళు అంత మజూరీ తీసుకున్నారు కాబట్టి అది సత్యం అయి ఉంటుంది ఈ రకమైన ఆర్గ్యుమెంట్లు ఉన్నాయని చూసే సత్యం కాబట్టి మజూరి ఎందుకు తీసుకుంటారు మీరు అదే అజ్ఞాన వ్యవహారానికి సత్యత్వానికి సంబంధం లేదండి అది తీసుకునేవాడు అజ్ఞానంతో తీసుకుంటాడు ఇచ్చేవాడు అజ్ఞానంతో ఇస్తున్నాడు ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టి వాడు ఉన్నాడు కాబట్టి ఇదంతా అజ్ఞాన వ్యవహారం ఇది దాన్ని సత్యత్వాన్ని నిర్ధారణ నో సూర్యుడు ఇక్కడ ఉదయించి అక్కడ అస్తమించినట్టుగా కనబడింది కాబట్టి అది సత్యం అంటావాయా కాబట్టి సో ఈ ఈ భేదము ఈ తేడా అంటే ఏమిటి ఇది సత్యము అనే వివేకం ఏమంట వివేకం అది బాగా హృదయంలో నాటుకోవాలి నాటుకోనగా ఏమవుతుంది నాటుకున్న తర్వాత కదాచిత్ ఎప్పుడైనాను బియట్ ఆకాశము సత్యం నా సత్యము కాగలదు సద్వస్తు యార్థమైన సత్యము సత్ సత్యే సద్వస్తువు కాదు వస్తువు అలా వస్తువు సత్యే వస్తువు ఇప్పుడు వస్తువు బంగారమా బంగారమే బంగారమే వస్తువు అంచేతనే సొమ్ములు పెట్టుకుంటారు అంటారు తప్ప అని కూడా అంటారు ఏదో అంటారు అనేది ఏదో అంటారు వస్తువు బంగారమే అలాగే ఇక్కడ కూడా వస్తువు అంటే అస్థీతి వస్తువు అనుకోండి ఉన్నదేదో అది సద్వస్తువే పరమాత్మే వస్తువు సత్ ఆ సద్వస్తువు నందు కొనే ఆకాశం మూల గాలి అమనా ఉందని అంటే బంగారంలో నెక్లెస్ ఉంటాయేమో అండ్ బంగారంలో ఇప్పుడు బంగారపు ఒక చిన్న ఇటక బంగారపు ఇటక లేకపోతే బంగారపు కడ్డి దాంట్లో నెక్లెస్లు అన్నీ దాగి ఉంటాయా ఏముండవు నెక్లెస్లన్నీ దాంట్లో ఏం దాగు ఈ భ్రమంతే దాంట్లో అవేమీ దాగుండవు అలాగే సద్వస్తువు నందు ఆకాశము దాని లోపల దూరి ఉందేమో అనుకుంటున్నారా అలాగే ఉండదు సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తారంటే ముక్తి వచ్చినప్పుడు కూడా జీవుడికి దేవుడికి భేదాలనే ఒప్పుకుంటారు ముక్తిలో కూడా ముక్తి ముక్తి అంటే సావిజ్యం అంటే వీడు దేవుళ్ళో కలిసిపోయాడు దేవుళ్ళు కలిసిపోయాడంటే ఏమిటి దేవుళ్ళు నీకు దేవుడి కంటే భిన్నంగా నిలిచి ఉన్నాడా ఉన్నాడు అంటే దేవుళ్ళో కలిసిపోయి దేవుడు కంటే భిన్నంగా నిలిచి ఉంటే వీడు దేవుడు వీడికి బంధం అవుతుంది తప్ప ముక్తి ఎలా దేవుడు పొట్టలో ఉన్నాడు అనుకోండి వీడు అది బంధం ముక్తి ఎలా తర్వాత దేవుడు కూడా బంధమేది వీడు దేవుడు పొట్టలో ఉండే తోట ఉంటే దేవుడికి కూడా భిన్న కాబట్టి ఆ భేదృష్టి గల వాళ్ళు మాటలు చాలా సందర్భంగా ఉంటాయి సో వస్తు సో ఆకాశం అనేది ఆ పరమాత్మ అలా ఒక ఛద్రంలాగా ఏమీ లేదు సో వస్తు మణిజం వస్తు సత్య వస్తువు అవు సద్రూపమగు పరమాత్మ నిశ్చయముగా ఛద్రవత్ ఆకాశము తన ఎందు గలది నా కాదు ఇష్టమైందండి బంగారంలో ఆభరణాలు ఏమి లోపల దూరేమి ఉండవు అలాగే ఈ సద్వస్తువు నందు ఆకాశం అనేది అంతర్భాగంగా ఏమీ ఉండదు ఇప్పుడు కూడా సద్వస్తువునందు ఆకాశము ప్రకటము కాదు సద్వస్తువు నుండి ఆకాశము భాషిస్తుంది వివర్తము అంత నిజ కనపడుతూ ఉంటుంది ఇప్పుడు తెర మీద చెట్టు కనపడింది అనుకోండి సినిమా తెర మీద చెట్టు కనపడింది అంటే అక్కడ చెట్టు మొలుచుకు వచ్చిందనుకుంటున్నారు కానీ అలా మొలుచుకు రాదు ముఖ్య అలా ములుచుకు వచ్చినట్టు కనపడుతుంది పైగా అలా కనపడుతూ ఉంటుంది అంతా ఇప్పుడు మీరు టీవీ చూశారు రోజుకి ఒక గంట చొప్పున లేకపోతే రెండు గంటలు చూసినంతసేపు చూస్తారు రోజు చూస్తాను పదేళ్ళు చూస్తారు ఇరవై ఏళ్ళు చూస్తారు అదేదైనా కొంచెం సత్యం అవుతుంది అది సత్యం కాదా మీరు చూసారు కదా అని సత్యం అయిపోదు అలా కనపడుతూ ఉంటుంది మీరు ఇంకో వంద జన్మలు చూసినా కూడా కనపడుతూనే ఉంటుంది కానీ స్కిల్ సత్యం కాదండి జగత్ అలాంటిది ఓకే నేను చాలా చెప్పాను అయినా ఇంకా చేతస్తాను అంటే అయితే మీ బుర్రలోకి దూరిందా లేదా అని నాకు కొంచెం సందేహం వచ్చి అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం చంద్రవత్ అంటే ఆకాశము గలది చంద్రమంటే ఆకాశము భంటే గలది అని అర్థం అంటే ధనము గలది ఘనవాన్ గుణవత్ గుణము గలది గుణవాన్ అలాగే చంద్రవత్ నపూంస్కరంగా కనుక చంద్రవత్ అన్నారు కూడా అనొచ్చు తెలిసిందాక మళ్ళీ చెప్పిద్దాం ధ్యానా ధ్యానము వలన మానాత్ శాస్త్రప్రమాణము వలన యుక్తిక అలనకూడా ఆకాశమునకు సద్రూపరమాత్మ భేదే వివేకము అనగా సద్రూపరమాత్మే సత్యము ఆకాశము నామరూపములు మిథ్య మాత్రమే అనే వివేకము ఊఢే గట్టిగా నాకు కొనగా నియత్ ఆకాశము కదాచిత్ ఎప్పుడైనను నా సత్యం సత్యము కాదు చా మరియు వస్తు యథార్థ వస్తువు అగు సత్ సద్రూపమైన పరమాత్మ ఛద్రవత్ ఆకాశము గలది నా కాదు నేను ఇందాక హీ ఉండేమో అనుకున్నా హీ ఉండేమో అనుకున్న నిశ్చయముగా అని అది హీ కాదు చా పర్వాలేదు అది హీ కూడా తప్పేం కాదు కానీ శ్లోకంలో ఉన్నది చా ్యానామానాభే ఫేదే వియత్ సో నచిద్వియత్ సత్యం సద్వస్టు ఛిద్రవన్నమాకాశ్యా సత్ సత్య సి న్యాయ నాదే హే సు ప్రతివిచ్యత కొంచెం సంస్కృతం ఆరంభంలో ఉన్నవాళ్ళు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది మామూలుగా అలవాటైన వాళ్ళకి అలా పోతూ ఉంటుంది తర్వాత ఆ మాత్రం సంస్కృత పరిజ్ఞానం కూడా మీరు సంపాదించుకోవాల్సి ఉంటుంది ఆ మాత్రం సంస్కృతం రాకపోతే అలా కుదురుకుతుంది ఇవాళ రేడియోలో ఎవరో సలహా చెప్తున్నారు ఒక ఏదైనా మంచి మాటలు ఉంటాయేమో అప్పుడప్పుడు నేను ఉంటాను ఆయన అమ్మాయికి పెళ్లి ఆలస్యం అవుతుంది అని ఆయన అన్నారు అంటే ఏదో సలహా చెప్పచ్చు తప్పేం కదా రుక్మిణి కళ్యాణం చదవండి అనో పారాయణ చేయడం అనో అయితే రుక్మిణి రాసిన ప్రేమ పత్రం ఒకటి కలదు లవ్ లెటర్ సో రుక్మి రుక్మిణి వాచ అని మొదలవుతుంది రుక్మిణియువాచ అది ఏదో ఉంది భూపన సుందర బృంద్వంతే అంటూ ఏదో మొదలవుతుంది అది ఏడో ఎనిమిదో శ్లోక అవి ప్రాణాయణ చేసుకో అని ఏదో అంత సర్కం శాంశి అండ్ ఇక్కడ వివాహానికి అది సపోర్ట్ ఇస్తుందని అభిప్రాయం అలాగే శీతాకాల యానం చేసుకోండి అని చెప్పచ్చు లలితా సహస్రనామాల ధోరణి గలవాళ్ళు అయ్యారనుకోండి దాంట్లో నుంచి ఏదో మ్యారేజ్ రిలేటెడ్ లలితా సహస్రనామాలు అలా చదువుకుంటూ పోతే కామేశబద్ధ మాంగళ్య సూత్ర అంటే కామేశ్వరుడు అంటే కోరికలను వీడేర్చే ఆ పరమశివుడు చేత కట్టబడిన మాంగళ్య సూత్రము అంటే మంగళసూత్రము చేత ప్రకాశించే మెడ గలదానా మెడ గలది అని అర్థం నాకు ప్రథమా యొక్క వచ్చిన కామేశబద్ధ మాంగల్య సూత్రశోభితక గంధరా ఆయన దీన్ని ఈ నామాన్ని చెప్పి మీరు ఈ నామాన్ని పారాయణ చేసుకోండి జపం చేసుకోండి అని చెప్పాలి విచ్ ఈస్ ఫైన్ కాంటెక్స్ట్ మీరు తెలుస్తుంది కదా మ్యారేజీకి మ్యారేజ్ అన్నట్టుగా ఆయన ఏం చెప్పారో తెలుసునండి కా కాబ మామెల్యా అని విడతీస్తారు తప్పు అలా విడతీయడం సమాసాన్ని అలా విడతీయడం తప్పు అక్కడ లేని దీర్ఘాన్ని అక్కడ పెట్టడం తప్పు సూత్రశోభిత కంఠరాజ నమహాన్ని చెప్తున్నారు పుణ్యంగంలో చెప్తారు కానీ తప్పకుండా అలా చెప్పకూడదు కదా తెలియకపోతే తెలియనట్టు ఉండాలి కానీ అలా చెప్పడము ఎంత దోషం అది అది శ్రీలింగ శబ్దము కానీ విచుకు చేప ఉంటుంది కంధరాయ నమ అదేమీ లేకుండా కంధరాయ నమహ అని నమశివా గారు అన్నట్టుగా అలాగే తప్పుల ఎదురు వాళ్ళకి అదంతా రేడియోలో టీవీలో అలా చెప్పేస్తూ ఉంటే ఆ విని వాళ్ళందరూ దద్దమని లేకపోతే నేను నేను పిచ్చెత్తి అలా ఉండకపోవడం కాలంలో నేను ఉన్నాననుకోవాలా ఇలా ఏమనుకోవాలి వాట్ ఈస్ దిస్ నామ్ చాలా ఇప్పుడు అంత ముందు తాగిన టీ తాగాను ఆ ఉత్సాహం ఉంట పోయింది ఆయన ఎప్పుడైనా కలిసి కావండి అలా చెప్పకండి మీరు రానండి ఒకసారి కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరాయ్ నమహ అన ఆ ఉంటారు మీరు అనండి నా ఇలా చెప్పండి అంతేకాదు అలా కావాలి అవంతా చెప్పాలి ఇదంతా ఎందుకు మీరు కూడా సంస్కృతం నేర్చుకోవాలి ఆ మాత్రం సంస్కృతంలో పరిజ్ఞానం సంపాదిస్తే ఆ శ్లోకం అలా చదువుతుంటుందని తెలుస్తూ ఉంటుంది ఏమంట పెద్ద లక్షణంగా మొత్తం వాక్యం అంతా చెప్తాం ఏమాకాశ్యాే సత్సత్యే చ వాసితేన వాజ్వాదే సద్వస్తు ప్రవిచ్యత కాశవిఖ్యాత్వే సత్సత్యే వాసితే న్యాయన అనైన వాయువాదే సద్వస్తు ప్రివిచ్యత సో సో మీరే మీరేం చేయాలి సో మీరు గమనించాల్సింది ఏమిటంటే మీరు తెలుసుకుంటున్నారు తెలుసుకోవడం మీ స్వరూపం మీరు తెలివి వచ్చిందంటే తెలుసుకుంటూ ఉంటారు తెలివి మీ స్వరూపం మీరు తెలుసుకుంటున్నారు ఎలా తెలుసుకుంటున్నారు ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటున్నారు కరుము చెవి నాలుక చర్మము త్వక్ ఈ ఐదింద్రియముల ద్వారా తెలుసుకుంటున్నారు ఇప్పుడు చేత్తోటి తెలుసుకుంటున్నాను తెలుసుకుంటున్నాను ఏం తెలుసుకున్నాను టేబుల్ తెలుసుకున్నాను అంటే అది అర్థమై చెప్పిన మాట కాదు టేబుల్ని అలా తెలిసింది ముందు నీకేం తెలిసింది ముందేం తెలిసింది ఉంది అని తెలుసు దాన్ని ఇలా బాగా పరిశీలన చేసి టేబుల్ అని చెప్పాడు కదా ముందేం తెలిసింది ఉంది అని తెలిసి కాబట్టి స్పర్శతో ఏం తెలిసింది ఉంది అని తెలిసి గేదెలోకి వెళ్ళారు వెనకనే అండ్ అలాగే ఈ పక్షులు పశువులు కూడా ఇవి ఎలా కాదు పెళ్లి ఇవన్నీ ఏం చేస్తాయి కుక్క ఇవేం చేస్తాయి అని అంటాయి అంటే అవి ఏంటి ఉంది అనే దాన్ని అవి అలాగే మనం కూడా గదిలోకి వెళ్ళగానే ఏదో సుగంధంగా ఉన్నట్టుంది అనిపించి అని ఓహో ఇక్కడ మల్లెలు ఉన్నాయి అని తెలిసింది ఈ మల్లెలు ఉన్నాయి అన్న ముందు ఉన్నది అని తెలిసిందా ముందు మల్లెలు అని తెలిసిందా అని తదనే ముందు మల్లెనే తెలిసిందన్నారు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఇంకా ఉదండం పెట్టి ఇక్కడ ఆ లలిత సహస్రనామానికి నామం చెప్పినట్టుగా కాబట్టి ముందు ఉందని తెలిసింది తర్వాత దానికి మల్లెల్లోనే పేరు వచ్చింది కాబట్టి మీరు ముక్కుతోటి ఏం తెలుసుకున్నారు ఉంది సత్తుని తెలుసుకున్నారు తర్వాత దానికి గర్థమని ఏదో పేరు పెట్టారు అలాగే మీరు అక్కడ అక్కడ ఒక ఒక వేడి వస్తువు ఉంది మీరు మామూలుగా నడిచి వెళ్తూ ఉంటారు నమ్ము అటువైపు అడుగులు వేయగానే ఒళ్ళంతా కాలినట్టు అవుతుంది అయ్యా ఇక్కడ ఏదో ఉందిరా అని తెలుస్తుంది తర్వాత దానికి మీరు అగ్ని అని పేరు పెడతారు ముఖం గాలి కొడుతుంది కొట్టినప్పుడు ఉంది అని తెలుస్తుంది తర్వాత గాలి అని పేరు పెడతారు అలాగే చీకట్లో అడుగులు వేస్తే మీరు వెళ్ళగలుగుతున్న దాన్ని బట్టి ఉంది అని తెలుస్తుంది ఆకాశ అంటే అవకాశము ఉన్నది అని తెలుస్తుంది సో ఈ విధంగా లేకపోతే శబ్దాన్ని బట్టి కూడా ఆకాశాన్ని చెప్పచ్చు ఇదంతా వినగానే ఉంది అని తెలుస్తుంది దాన్ని బట్టి ఆకాశం మనం గ్రహించాలి శబ్దపూర్వకం ఆకాశం సో ఈ విధంగా మీరు దేనిని తెలుసుకుంటున్నారంటే ఆ సత్తును తెలుసుకుంటూ ఆ ప్రెజెన్స్ తెలుసుకుంటూ దానికి మీరు ఆ ఇంద్రియముల యొక్క ఉపాధిని బట్టి పురుషిగని ఆ వాళ్ళు అని ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ పోతున్నారు అక్కడ ఆకాశం ఉంటూ ఏమీ లేదు ఒక ఇర్మ శ్రోత్రేంద్రియము యొక్క ఉపాధి చేత సత్తే ఆకాశముగా భాషించింది చర్మము యొక్క ఉపాధి చేత అగ్నియే మీకు సత్తే అగ్నిగా భాషించింది అలా అనుకోండి సో స్పర్శ యొక్క ఉపాధి చేత వాయువే ఆ సత్త వాయువుగా భాషించింది స్పర్శ యొక్క ఉపాధించాడు ఆ స్పర్శకి అలా అలవాటు అది వాయువుగా భాషించింది ఇప్పుడు చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు ఆ వియాలలో ఉన్న చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళి వాడు ముఖం మీద ఉఫ్ఫను ఊదారనుకోండి ఊదితే ఇగో వాయువు వచ్చింది అని అనుకుంటాడా లేకపోతే ఉంది అనుకుంటా అని తెలుసుకున్నాడు ఉంది అని తెలుసుకున్నాడు మాట తర్వాత వస్తుంది తర్వాత ఉఫ్ఫను కళ్ళు మూసుకుంటాడు పిల్లవాడు అంటే ఏదో ఉంది అనే అనే దాంతో వాళ్ళు మూసుకుంటారు దానికి వాయువు అనే పేరు కొంచెం పెద్దవాడయ్యాక వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నది సతే సత్తునే మీరు తెలుసుకుంటూ ఉన్నారు మీ చేత తెలియబడేది సతే కాబట్టి అగ్ని వాయువు ఇత్యాదులన్నీ కూడా అధ్యారూపమువే అని మీరు తెలుసుకోండి అనే శ్లోకం ఓకే ఏం ఈ విధముగా ఆకాశమి ఆకాశము మిథ్యా అనియు సత్సత్యే సద్రూపమైన పరమాత్మయే సత్యము అనియుసి బుద్ధియందు స్థిరముగా నిశ్చయించబడగా అది మీ బుద్ధిలో బాగా పట్టుకోవాలి అది వాసన అలాంటి వాసన ఉండాలి ఇది నెక్లెస్సు ఇది కంకణము అనే వాసన పోయి ఇదంతా బంగారమే అనే వాసన ఇది వాసనే అది వాసనే అది బంధించే వాసన ఇది విముక్తి చేసే వాసన వాసన అంటే బుద్ధి ఎందు గట్టిగా నెలకొరుక అని కాబట్టి ఆ విధంగా బుద్ధి ఎందు నిశ్చయము కాగా సో ఆకాశం విషయం సెటిల్ ఇప్పుడు ఏం చేయాలి అనే ఈ న్యాయన యుక్తిచే అంటే అదే యుక్తిని మీరు మిగతా వాటికి కూడా అప్లై చేసుకుంటూ పోవాలి వాయువాదే వాయువు తేజస్సు అప్పులు పృథివీ అనువాటికి కూడా అది పంచమి అది పంచమి అనువాటి నుండి కూడా సద్వస్తు సత్యమైన సద్రూప పరమాత్మ ప్రవిచ్యత చక్కగా వివేచన చేయబడుదాకాట్టి చక్కగా వివేచన చేస్తూ ఉండాలి వివేచన చేయాలి ఇప్పుడు అడుగుతారు ఏమండి మీరు అన్నం వడ్డించమంటారా అని అడుగుతారు అంటే వడ్డించుకోండి కానీ మనకి తెలుస్తూ ఉండాలి ఏమిటి కార్బోహైడ్రే అని తెలుస్తూ ఉంటారు వాళ్ళ అన్నం అంటారు మనకు మనకు ఏమని తెలియాలి కార్బోహైడ్రేట్ కాబట్టి ఇప్పుడు మీరు పులిహోర వేసుకోండి అదేదో కొత్త వస్తువు కొట్టుకొచ్చినట్టుగా అంటారు కానీ మనకు ఎలా తెలుస్తూ ఉండాలి కార్బోహైడ్రేట్ పులిహోర పిండం అయిపోయింది కదా పాయసం చేసిన ఉండి వాళ్ళ పండగ కనుక పాయసం అదే అన్నమే కదండి ఆ దాంట్లోనే కొంత పక్కన పెట్టి దానికి పసుపు రంగు వేసి పులిహారన్నారు దాన్ని ఇచ్చిన కొంత పక్కదారి పోసి పాయసం ఉన్నారు తప్ప అంతా అన్నమేగా అన్నం తప్ప ఇంకేదీ లేదు అవునండి సో ఆ సద్వస్తువు తప్ప ఇంక లేదీ లేదు అంటే దానికి మీరు పృథివుని పేరు పెట్టినా వాయువుని పేరు ఏ పేరు పెట్టినా ఉన్నది సద్వస్తువు మాత్రమే అని మీరు తెలుసుకోవాలి ఆ రకంగా ఫోకస్ చేయాలి సపోజ్ అమ్మాయి నాన్నగారు నాకేమో మా నెక్లెస్ చేయించండి అంటుంది అనుకోండి ఉంటే నెక్లెస్ అంటూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి దృష్టిలో నెక్లెస్ కానీ ఇది బంగారము అని మనం అనుకోవాలి అలాగే నమ్మ చేయిస్తాను నీకు నెక్లెస్ చేయిస్తాను నేను కూడా నెల కొలుసు చేసుకుంటాను అనుకోండి అది బంగారము అని తెలుసుకుంటూ ఉంటారు ఆ అలా కలుగుతాను ఆ సద్వస్తువును అలా వివేచనం చేస్తూ ఉంటారు మామూలుగా ఇదిగో స్వామిజీ ఇది గంగానది ఇది గోదావరి అంటారు మంచిది శుభం కానీ మనకు మాత్రం సద్వస్తువే ఈ అప్పుల రూపముగా నూన్నది అని చెప్తారు ఉంటే వీళ్ళు పెట్టుకుంటారు అక్కడ సద్వస్తువు పరమాత్మ అప్పుల రూపముగా నున్నాడు ఇప్పుడు అక్కడ విమానం ఎప్పుడైనా విమానం ఎప్పుతారు కదా కిటికీలో నుంచి చూస్తే నది కనపడుతుంది అది నది అది కనపడ్డ నదిని గోదావరి గంగలో చెప్పండి చూస్తాను నేను ఎలా చెప్తారండి చెప్పలేదు అంటే వదావరి లింగాన్ని మనం పెట్టుకున్న పేర్లు వాస్తవానికి అన్ని నది జల ప్రవాహము అప్పుల యొక్క ప్రవాహం తప్ప కాదు కాబట్టి అప్పులు అప్పు అంటే అది కొంత సద్రూప పరమాత్మ అప్పుల రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని అలాగే స్పష్టంగా దర్శిస్తూ ఉండాలి అలా వివేకం చేస్తూ ఉండాలి తేజస్వ రూపంగా పరమాత్మయే ఉన్నాడు లేదంతా చందోక్యంలో బాగా చదివేస్తుంది అపాగా అగ్నే అగ్నిత్వం అగ్ని యొక్క అగ్నిత్వం పోతుంది పరమాత్మ సత్తు నిరుతుంది వాయువు యొక్క వాయుత్వం పోతుంది సత్తుని రూపుంది కేవలం సద్రూపం పరమాత్మను